మహా అయిన తండ్రి కృపా సత్య సంపూణుడు అయి ఉన్న జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన మా ప్రభువ మా రక్షకుడు మా విమోచకుడు అయిన తండ్రి పరలోకమందున్న తండ్రి నీకు వంద నాలుగు కృతజ్ఞతలు స్థుతులు నైనా స్తోత్రముడు ఈ గడిచిన కాలం తండ్రి ఈ దినం వరకు ప్రభ నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినవు ప్రభ దివారాత్రములు దేవ తండ్రి ప్రభాని కంటి పాపవలే వలె కాచి కాపాడి ఈ దినముకు కూడా తండ్రిని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ప్రభ తండ్రి మమ్మల్ని నిలబెట్టినందుకు ప్రభ అలాగే నిలబెట్టి మాతో మీరు ఉన్నందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభువా ఏసయ్య నీకే యుగములకు కలుగునుగాక అల్లెలియ తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారో అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే మీరు కృపాసక్తి సంపూర్ణమై మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి దానిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందండి వాక్యం స్వరం ద్వారా మాతో మాట్లాడండి ఎవరికి లేని ధన్యత ప్రభ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న అనేక విషయములు అనేక మర్మములు తండ్రి మీరు మీ దాసుడు ద్వారా తండి తనలో మీరు ఉండి మాకు బయలుపరుస్తున్నారు ఆ రీతిగా ప్రభ ఎవరికి లేని తండ్రి ప్రభనైనా మీరు మా పట్ల అనుగ్రహించి మీ కృపలో తండ్రి మాకు ఇచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి నీకు వందనాలు అలాగే విన్న ప్రతి వాక్యాన్ని మేము ధ్యానించాలా ప్రతి ఒక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాలా ఆ రీతిగా యొక్క వాక్యాన్ని నాయన యొక్క ప్రకటన గ్రంథం విషయాలను ప్రభ అనేకులకు మేము ధైర్యంగా ప్రకటించాలా ఆ రీతిగానే మేము బయలుపరచడానికే ప్రభ మీరు మాకు బయలుపరుస్తున్నారు కబట్టి మీకు వందనాలు ప్రభ ఇదిగో ఎవరైతే రాని ప్రియులు ఉన్నారో ఇంకా అనేకులు మీరు నడిపించండి ప్రభ ఆటంకాలన్నీ తొలగించండి ప్రభానైనా తండ్రి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీ సన్నిధి మీ కృప మీ హస్తం మాకు తోడుగా ఉంచి మీ నామానికి మహిమకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభుయే సునారక్షకా నొసూ కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయే సునారక్షకా నొసో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్పాయు మేధాయువే अलफ यू नीडो मे दियो नीडिए प्रभु यीशु ना रक्षक न सगु कन्नोलो नाको निरतामो ने निन्न चूडा प्रियडय नायं हाकु ే సోనిస్వ రూపమో ప్రియుడై నయోత్మా సులో ప్రియమై నయే సోనిస్వమో ప్రియమారచోచి బహుజన్యుడైయ్యే ప్రియ ప్రభువనిను చూడనిమో ప్రియ మారచోచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిను నిన్ను చూడ నిమ్ము ప్రభుయేసునారక్షకా సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ లెక్కాలే నీ మార్లు పడిపోతీ దిక్ నీ వాడనేనై తిని లెక్కాలేని మార్లు పడిపోతీ దిక్కులే వాడనే వాడనేనై తిని చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు ఏ సోనారక్షకా నగోకన్నులు నాకు నిరతామ నే నిన్ను చూడా ఇరిగిరిగి నే చెడిపోతీ ఏ సో నిము నే రేపీ ఎరిగి ఎరిగి చెడిపోతినీ ఏ సోని గాయమోను రేపిటీ మోసపోతి నేను దృష్టి తొలగిటిని దాసూడ నిన్ను చూడనిమ్ము ప్రభు ఏ సో నారక్షక సగు కన్నులు నాకు నిలతాము నే నిన్ను చూడా ఎందారే సుని మీరు దరో పొందేగరూ వెలుగు ముఖము నందు ఎందారే సుని చూచి పొందేగరూ కొందే గరూ వెలుగు ముఖము నందో సందేహము లేక సంతోషించదము ప్రభుయేసుని పరుగెత్తేదం ప్రభుయేసు నరక్షకాను సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్త ఏ సు ప్రభు కొనసాగించు వాడే సుప్రభు విశ్వాసకర్త ఏ సు ప్రభు కొనసాగించు వాడే సుప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగేత్త నేర్పు వినయంబుతోడా నీ వైపు చూచు చూ విసుక పరుగేత్త నేర్పు ప్రభుయేసు రక్షక ను నాకు నిరతమునే నిన్ను చూడా లోకా భోగా పైనాలు పోండుట్లు నీ కృప చూకుముకా భోగాల పైనా మిత్రాలు పోండుట్లు నీ కృప చూకుము నీ మహిమ దివ్యా స్వూపమును నిందను చూడ నిమీమ దివ్య స్వరూపమును నిందను చూడనిము ప్రభుయే సున రక్షక నగో కన్నులు నాకు నిరతము ne ninnu chuda alfayuni ve o megayo nive alfayuni ve o megayuni ve prabhu yesu na rakshaka nasagu kannulu naaku nirathamo ne ninnu chuda praise <Radha>, god <laughs> brother అందరి ప్రజల ప్రార్థిస్తాం పరిశుద్ధుడ దేవ మీకు వదనాలనైనా మహోన్నతుడు తండ్రి మీకే కృతజ్ఞతలేస్తయ్యా ఈ యొక్క ఉదయకాలను చింతమని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మీకు వదనాలు ప్రభా ఎంటో సరే తగలేయకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడనందుకు మీకు ఎంతో వదనాలనైనా ముఖ్యంగా నేనా ఎవరెవరైతే ఇంకా అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ వచ్చి ప్రార్థిస్తున్నాం వారందరి జీవితాలతో మళ్ళీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చిన అధికారాన్ని మీ మహిమార్థంగా పాడుతుండగా అనేకలను స్వస్థపరచండి మీ కొరకు సాక్షులు ప్రార్థిస్తున్నాం ఇక సమాప్తి చివరి అంచు భాగానికి మేము వచ్చినాం మీ గురించిన జ్ఞానం మేము సంపూర్ణంగా తెలుసుకోవాలైనా మీ కొరకు సాక్షులుగా నిలబడాల మరి విశేషంగా అనేకలకు వీటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథంలోని వాక్యలను మేము ధ్యానిస్తుండగా పదిహేనవ అధ్యాయం ముగింపు దశకు మేము వచ్చినంనైనా మాతో మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మీ మహిమార్థంగా ప్రతి చోట నిలబెట్టుకోమని పరిశుద్ధ నామంన ప్రార్థించు తండ్రి ఆమెన్ ఈరోజు మే ఇరవై ఒకటవ తారీఖు సంవత్సరం బైబుల్యూనియన్ గ్రిగోరియన్ కలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయము చివరి భాగంలోని చివరి అంశానికి వచ్చేసినాం అది మందిరంలోని ఆ చివరి స్థలం లేక పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం పోయిన వారం పరిశుద్ధ స్థలంలో ఉన్న అంశంల గురించి ధ్యానించినాం అవి ప్రతి ఒక్కటి ఏసు ప్రవణే సూచిస్తుందని జ్ఞాపకం చేయబడింది మనకి పరిశుద్ధ స్థలంలో మనం మూడు వస్తువులను చూస్తా ఉన్నాం మొదటిది ఎవరన్నా చెప్పచ్చు కూడా అందులో మూడు వస్తువులు మనం చూస్తున్నాం ఒకటి దూప మరియు సముఖపు రొట్ట రొట్టెలు కలిగిన బల్ల మరియు దీపస్తంభము ఈ మూడు వస్తువులు ఏసుప్రభు జీవితానికి సాదృశమని నేను మీకుపోయిన వారం చూపించిన ముఖ్యంగా ధూప వేదిక ప్రాముఖ్యమైంది ఏసుప్రభి లోకానికి వెలుగు అన్న విషయాన్ని ఆ యొక్క దీప చేస్తుంది దీనికి సంబంధించిన వాక్యాలు బహు దీర్ఘంగా మనం చూసినాం కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి ఈ దూప వేదికకు సంబంధించింది ముఖ్యంగా ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాక్యాల రికార్డింగ్స్ చూస్తే అందులో ఎంతో దీర్ఘంగా ఎంతో లోతుగా మనం పోయి చూడగలిగినాం ఈ ఏడు దీపస్తంభానికి ఉన్న ఏడు స్థల ఏడు దీపాలు తర్వాత ఉపమాన రీతిగా ఈ ఏడు దీపంలో ఏడు సంఘాలకి సాదృశ్యం అని కూడా చేయబడింది తర్వాత ఇవి ఏడు సంఘాలు గొప్ప జన సమూహానికి సాదృశ్యం అని కూడా చెప్పబడింది తర్వాత ఈ దీప స్తంభం మధ్యలో యేసుప్రభు నిలబడినట్లు మనం చూస్తాము ఎఫ్ఎస్సీ సంఘము కాలంలో కాని లవోదీక్య సంఘం కాలంకి వచ్చేటప్పటికీ యేసుప్రభు లేడు అని చూపించినాం మనం ఆయన బయట ఉండి తలుపు ఒడుతుండని కాబట్టి ఆయన బయట ఉంటే లోపల ఏం చేస్తున్నారు అని ఒక ప్రశ్న ఈ రోజుకి కూడా అదే వర్తిస్తుంది ఎందుకంటే ఈరోజు చర్చలో ఆయన లేడు అని ఆ వాక్యం చెప్తుంది మనం కాదు చెప్తుంది మనం దాన్ని స్వీకరిస్తున్నాం అంతే ఆయన లోపల లేనప్పుడు లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంత మోసమని నేను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసిన ముఖ్యంగా ఈరోజు పరిశు అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తప్పుడు ఆ సత్యాన్ని నేను మీకు చూపిస్తా విశాల్ పదవి ఎంతగా ప్రజలని మోసగించారు అదే రీతిగా ఈ రోజు కూడా మతపరమైన క్రైస్తవ జీవితం ఎంతగా మోసగిస్తుంది దేవుని బిడల్ని ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉంటాను ఆయన పొందిన గాలచేత స్వస్థత అంటే ఈరోజు స్వస్థతలు కనిపిస్తలేరు చర్చలో అంటే వరం వరం ఉన్నది కృపవరాలు ఉన్నాయి కానీ మనుషులు వాటిని స్వీకరిస్తలేరు వాటి ఆసక్తి చూపిస్తలేరు కాంప్రమైజ్ అవుతున్నారు ఈరోజు గొప్ప జన సమూహము యాజకులని అడుగుతలేరు ఆ రోజు అప్పోస్ల కాలంలో ఉన్న ఆ యొక్క విశేషమైన ఆరాధన అద్భుతాలు స్వస్థతలు ఈరోజు ఎందుకు లేవు అని ఎవరు నిలదీసి అడుగుతలేరు ఏ రోజైతే జన సమూహము గొప్ప జనము సేవకులని నిలదీసి అడుగుతుందో ఆ వారి ప్రార్థన జీవితాన్ని ఆరంభిస్తారు ఈరోజు చేస్తలేరంటే ఈరోజు ఆచారబద్ధమైన ప్రార్థన ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇది నేను చాలా ప్రాంతాలలో టెస్ట్ చేసిన సేవకుల జీవితాలలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారంటే ఎవర్ చేతులు ఎత్తారు ఎవరిని ఓరు తెరవరు ఎందుకంటే వాళ్ళకి అటువంటి ప్రశ్నలు ఎవరు వేయలేదు కింద కూర్చొని పాస్టర్ చెప్పిందే విని వెళ్ళిపోలేదు ఎందుకంటే పాస్టర్ని ప్రశ్నిస్తే అథారిటీ అధికారాన్ని ధిక్కరించినట్లయితుంది కాబట్టి అటువంటి వారిని పక్కకు పెడతారు కూడా సేవకులు కాబట్టి ఆ రీతిగా పాస్టర్స్ కాంప్రమైజ్ అయిపోయారు సమాధాన పడిపోయి చల్లబడిపోయారు అన్నట్టు నిలివేచ్చని జీవితంలో పడిపోయారు అటువంటి పాస్టర్ల దగ్గర ఉండే జన సమూహము లేక కాంగ్రిగేషన్ అంటాము వాళ్ళు ఇట్లా తయారవుతారు వాళ్ళు అట్లనే తయారవుతారు కాబట్టి పాస్టర్స్ రోషం కలిగి పౌరుషం కలిగి దేవుని పక్షం నిలబడాల అద్భుతాలు స్వస్థతలు జరగాల వారి పరిచర్యలు వారి పరిచర్యలో ఐదు ఐదు రకాల పరిచర్లు ఉన్నాయనేసి మనం చూస్తాం ఎఫస్లో రాసిన పత్రికలో ఆ ఐదు రకాల పరిచర్యలు నేను ప్రశ్నించిన పోయినసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో మీ ఎవరి చర్చలలో ఎవరన ఏ చర్చన కానీ ఈ ఐదు రకాల పరిచయాలు ఉన్నాయంటే ఎవరి చేతులు ఎత్తలేవు కానీ వాళ్ళకి తెలిసింది సత్యమని ఏ చర్చలు కూడా ఐదు రకాల పరిచయాలు లేవు ఒక యాచకత్వం తప్ప ప్రవచన పరిచయం లేదు అపోస్తత్వం లేదు ఇంకేవి కూడా కనిపించవు మనకక్కడ అటువంటి పరిచయాలు లేని సేవా జీవితంలో పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఎవరైనా చదువుతారా ఎప్పసీగా రాసిన పత్రిక చూడండి ఎఫ్ఎస్లు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవచంలో అపస్తులత్వము ప్రవక్తలు సువార్థికులు పాస్టర్లు యాజకులు ఇక బోధకులు చూడండి ఎవరైనా తెలుగులో చదవండి ప్రతి చర్చలో పదకొండవ వచనం మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుత వరకును అనగా అక్కడ కాపుదాం బ్ర సేపు ఓకే పౌలు ఏమని హెచ్చరిస్తుందంటే ఎఫ్ఎస్సి సంఘానికి మనం అందరం విశ్వాసంలో ప్రభుకు తగిన సంపూర్ణతకి ఎదగాలంట అంటే ఆ లెవెల్ విశ్వాసంకి రావాలని చెప్తున్నాడు ఎంతమంది దీన్ని స్వీకరిస్తారో నాకు తెలియదు కానీ ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తున్నప్పుడు అది నీకు నాకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే నీ దగ్గరకు వచ్చింది ఈరోజు ఆ వాక్యం అంటే నీ దగ్గరికి ఏ ప్రభు వచ్చింది ఈ రోజు ఆయన నీ తను ఇప్పుడు నువ్వు దాన్ని స్వీకరిస్తావా లేదని నీ తీర్మానం ఎప్పుడైనా కానీ క్రైస్తవ జీవితం అంతా తీర్మానానికి సంబంధించింది తీర్మానించుకొని నువ్వు పాటిస్తేనే దాంట్లో ఉన్న అద్భుతాలు విశేషాలు నీ ఆశీర్వాదాలు నీ జీవితాలకు వస్తూ క్రీస్తు కలిగిన సంపూర్ణత విశ్వాసంలో సంపూర్ణతకి నువ్వు ఎదగగలవు ఎదగాల అని చెప్తుంది అట్లా ఎవరు చెప్పరు యేసు ప్రభులు ఎటువంటి విశ్వాస సంపూర్ణత ఉన్నదో అటువంటి సంపూర్ణతకి నువ్వు కూడా ఎదగాల అంటే ఏం చేయాలా అని చెప్తున్నాడు అక్కడ సంఘంలో అటువంటి సంపూర్ణత లేదు రావాలా అంటే ఏం చేయాలని చెప్తున్నాడు చూడండి ఇప్పుడు చదువు బ్రదర్ మొత్తం చదువు ఒకసారి మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలోను ఏకాత్వం పొంది సంపూర్ణ ఇప్పుడు వినిపిస్తుందన్నా ఇప్పుడు వినిపిస్తుంది అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించను చూడండి చర్చిలో క్రీస్తు కలిగిన సంపూర్ణతలకి ఎదగాల అంటే అందరం అంటాడు కొందరం కాదు మనం అందరం అంటున్నాడు కాబట్టి అందులో ఒక్కరు కూడా విడిపడాకి వీళ్ళేది ప్రతి ఒక్కరి చెప్పబడింది అన్నట్టు కాబట్టి ఆ సంపూర్ణతకి రావాలంటే చర్చ్ ఏం జరగాలని చెప్తుండడు పరిచర్యలు అనగా చదవండి పరిశుద్ధులను పరిశుద్ధులను సంపూర్ణ లగునట్లు సంపూర్ణ లాగునట్లు క్రీస్తు శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాల ఫస్ట్ పాయింట్ ఏంటంటే పరిశుద్ధులు సంపూర్ణంగా ఎదగాల తర్వాత క్రీస్తు శరీరంకు క్షేమాభివృద్ధి కలుగునట్లు క్రీస్తు శరీరం అంటే చర్చే కాబట్టి చర్చికి క్షేమము అభివృద్ధి రావాలంటే ఏం చేయాలా ఈరోజు లేదు క్షేమం లేదు అభివృద్ధి లేదు చర్చలో ఎందుకు లేదు అంటే అటువంటి సంపూర్ణమైన విశ్వాసానికి ఎదగలేదు ఒకవేళ అటువంటి సంపూర్ణమైన విశ్వాసానికి ఎదిగితే ఏం జరుగుతుంది అంటే చర్చిలో అనారోగ్యం ఉండదు రోజు ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను ఎందుకంటే ప్రతి అనారోగ్యము దుష్టాత్మ అపవిత్రాత్మ ద్వారా చెడ్డ ఆత్మలు కొన్ని అపవిత్రాత్మ వేరే చెడ్డ ఆత్మలు వేరే కాబట్టి అపవిత్ర అది శారీరకమైన వాటికి సంబంధించినవి ఈ చెడ్డ ఆత్మలన్నీ రోగాలు తీసుకొస్తాయి అన్నట్టివి అయితే ఆత్మలు ఏ రూపకంగా మనుషులకి చొచ్చుకొని వస్తున్నాయనేది చర్చ ఎప్పుడు పసిగట్టలేదు ఈ రెండు వేల సంవత్సరాల నుంచి చూస్తే అందుకు ఈరోజు పాస్టర్స్ ఎంతోమంది క్యాన్సర్స్ తో చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు డయాబెటీస్ తో చనిపోతున్నారు చాలా మంది పాస్టర్స్ కోవిడ్ కి చనిపోయినారు అంటే మనం వారి గురించి వ్యతిరేకంగా కానీ ఎక్కడ ఈ వాక్యం ఎందుకు వాళ్ళ జీవితంలో నెరవేరలేకపోయింది అంటే దాన్ని వాళ్ళు పరిశీలించి స్వీకరించలేదు వాక్యం చెప్తున్నారే కానీ స్వీకరించలేదన్నట్టు వినేసి వెళ్ళిపోతుండ్రు అవతలకి అద్దం చూసుకొని అద్దంలో మొహం చూసుకొని అంటాడు యాగోబు భక్తుడు కాబట్టి వాక్యాన్ని వినేసి అవతలకి వెళ్ళిపోతున్నారు కానీ ఈ వాక్యం నాది ఈ రోజు నుంచి నేను పాటిస్తా అని అనుకున్నవారు కాదు నేను చెప్పినా కూడా చాలాసార్లు ట్వంటీ ఇయర్స్ కిస్తాం డాక్టర్ చెప్పింది ఖచ్చితంగా నీకు డయాబెటీస్ ఉన్నదని ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నా దగ్గరకి రానే ఎందుకంటే నేను దీన్ని పాటిస్తా కాబట్టి నేను చెప్పిన అది నా నాకు తెలుసు కూడా ఎందుకు రాదు ఎందుకు వస్తుంది కూడా నాకు తెలుసు కాంప్రమైజ్ అయిపోతే వస్తున్నది కాంప్రమైజ్ కావద్దు లేదు నాకు ఆయన పొందిన గాల చేత నాకు స్వస్థత అన్న వాక్యమును నేను విడిచిపెట్టాను లైఫ్ లో దాన్ని గట్టిగా పట్టుకున్నాను నేను క్రీస్తు కలిగిన సంపూర్ణత అంటే అంతైనా కదా ఆ సంపూర్ణతకు నువ్వు ఎదగాల వాక్యం నువ్వు పాటించకపోతే ఎట్లా ఎదుగుతావు ఎదుగుడు అంటే స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడం కదా అంచలంచలుగా పోవడం అన్నట్టు కదా అంటే నువ్వు ఏ స్టెప్లో ఉన్నావో నువ్వు తెలుసుకోవాలన్నట్టు ఈరోజు తెలుసుకోకపోతే అదే స్టెప్ లో ఉండిపోతావు లైఫ్ లాంగ్ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఆ స్టెప్ దగ్గరనే ఉండిపోతావు కానీ క్రైస్తవ జీవితం అట్లా కాదు ఆ గుడారానికి సంబంధించిన బోధ మనం ధ్యానిస్తా ఉన్నాము నిర్గమకాండంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ గుడారానికి సంబంధించిన బోధ అదే బయటి ప్రాంగణం అంటే అన్యుల ప్రాంగణము దాని తర్వాత బయట ఆవరణము దాని తర్వాత పరిశుద్ధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము ఈ నాలుగు భాగాలు ఉన్నాయి మందిరపు భా సంబంధించింది కానీ మూడే భాగాలు చూస్తాం మనం మూడు భాగములు అంటే త్రిత్వం అంటాం కదా ఎప్పుడు ట్రినిటీ అంటాం ఇంగ్లీష్లో మూడు భాగాలు చర్చ చూస్తాం మనం బయటి భాగము అది అనులకు సంబంధించింది కాబట్టి కళ్ళం అంటే కూడా అదే కదా కళ్ళం అంటే బయట ఉన్నది కాల్చివేయబడుతుంది లోపల ఉన్నది భద్రపరచబడుతుంది కాబట్టి ఆ ఆవరణము కళ్ళపు చివరి అంచు అన్నట్టు ఈ చివరి అంచు వరకు ప్రాంగణం అంటము దాని బయట ఉన్నదాన్ని అనుల ప్రాంగణం అంటాము ఆ లోపల ఉన్నదాన్ని కూడా బయట ప్రాంగణమే అంటాం అంటే బయటి ప్రాంగణంలో మొదటి ఆవరణం అది అక్కడ ఇసల్ పదలు కూర్చొని గొరెలన్నీ మేకలను తెచ్చుకొని కూర్చుంటారు అక్కడ దాని తర్వాత పరిశుధ స్థలంలో మనం చూస్తాము ఈ మూడు మన యాజకులు కూర్చుంటారు అక్కడ యాజకులు కూర్చొని ధూపం వేస్తూ ఉంటారు ఆ దీపానికి ఒలివ నూనె పోస్తూ ఉంటారు ఆ రీతిగా సముకపు రొట్టెలు అక్కడ ఆకలి వేసినప్పుడు వాళ్ళకి తింటారు అన్నట్టు అట్లా ఆ రీతిగా ఉన్నాయి అన్నట్టు అవన్నీ చిహ్నాలు కానీ ఆ బయట ప్రాంగణంలో బలిపీఠము గంగాలము అక్కడ కడుక్కోవడానికి శుద్ధీకరణ చేసుకోవడానికి బలి పశువుని బలి అర్పించడానికి ఇవన్నీ అనిల ప్రాంగణం అంటే మొత్తానికే బయట అన్నట్టు అక్కడ మరణం ఉంటుంది అనిల ప్రాంగణం అంటే మరణానికి సంబంధించింది కానీ మరణం నుంచి తప్పించుకోవాలంటే అనిల ప్రాంగణం నుంచి బయట ఆవరణకు రావాలా అది తూర్పు దిక్కన ఉంటుంది ఒకటే దారి ఆశ్చర్యం ఏంటంటే ఈ మందిరానికి ఒకటే దారి ఆ ఒక్క దారి లోపల నుంచే హిసాలు లోపలి పోవాలా అన్యులు హిసాలుగా మార్చబడాలా దాని తర్వాతనే లోపలికి వెళ్ళగలరు దాని అతి పరుశుద స్థలంలోకి యాజకుడు ఆ యొక్క బలిప బలిపీఠపు బలి పశువు రక్తాన్ని తీసుకొని పోయి దాని గురించి చెప్తాను ఈరోజు కొన్ని విషయాలు మందసపు పెట్టే మీద కరుణాీఠం ఉంటుంది రెండు దేవదూతాల బొమ్మలు ఉంటే వాటి మీద రీతిగా చూస్తే ఇదంతా ఒక విగ్రహం లాగానే కనిపిస్తుంది కానీ పాత నిబంధన కాలంలో అది ఒక చిహ్న చెప్పబడింది ఈ రోజు మటుకు విగ్రహమే నువ్వు ఆ బొమ్మ పెట్టుకొని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మటుకు అది ఖచ్చితంగా విగ్రహమే దుష్ట ఆత్మలు వెంటాడతాయి అవి తెచ్చిపెట్టుకుంటే ఉపమాన రీతిగా అవన్నీ నీడలంటాడు హెబుల్ రాష్ట్ర పత్రికల పౌలు కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యయం పదకొండవ సంం చెప్తుందంటే ప్రతి సంఘానికి క్షేమము అభివృద్ధి కలగాలంటే వాళ్ళు ఏం చేయాలా అందులో ఆ చర్చలో కొంతమంది ఆ సంఘంలో కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను మరి కొందరిని బోధకులు గాను చదువు ఇప్పుడు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఉపదేశకులు గాను నియమించను చూడండి ఉపదేశకులు అయితే నేను రెండు రెండు మూడు రోజుల వాక్యం చెప్తప్పుడు ప్రవ్వా నన్ను ఈ ఎందుకు పంపించినావు ప్రవ్వా అని ప్రార్థించమన్నాను ఏ నీ హృదయంలో నా జీవితానికి సంబంధించిన తాత్పర్యం ఏంది నేను ఏం పని చేయడం కొరకు నన్ను పంపించను నీ హృదయంలో నా జీవితానికి సంబంధించిన ప్రణాళిక ఏంది ప్రభు అని ప్రార్థించమని నేను ఎందుకు చెప్పిన అంటే ఆయన ఖచ్చితంగా మనందరికీ ఒక పని అప్పగించాడు ఆ పని ముగించుకొని పోవాలి లోకంలో నుంచి అది ముగించుకునేంత వరకు నువ్వు చావవు నేను చెప్తున్న గ్యారంటీగా ఆ ఎన్ని సంవత్సరాలు కావచ్చు తొంభై సంవత్సరాలు కావచ్చు వంద సంవత్సరాలు కావచ్చు నీ జీవితంలో లేక నూట సంవత్సరాలు బ్రతకొచ్చామో కానీ ఆ పని ముగించేంత వరకు నిన్ను పోనీడు నుంచి కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినాను లోబడకపోతే ఏం చేస్తావు హఠాత్తుగా నాశనం వస్తుంది కదా కాబట్టి నువ్వు ఈరోజు ఆ ప్రార్థనని కొనసాగించి ప్రభావ ఇక్కడ ఐదు రకాల పరిచర్యలు ఉన్నాయి నువ్వు నాకు ఏ పరిచర్య ఇచ్చినవు అని అడగొచ్చు ఈ రోజు నుంచి ప్రార్థనలో మొదటిదిగా నీ పిలుపు దేనికి నన్ను ఎందుకు ఈ లోకాలకు పంపించను రెండవదిగా మరి విశేషంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు అందుకే నేను మీకు చెప్తా ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే ఇలాంటివన్నీ నువ్వు జమ చేసుకోవాలి జ్ఞానం అప్పుడు నువ్వు ప్రభుత్వం సంబోధించ సంభాషించచ్చు అన్నట్టు సునాయ నువ్వు అడగాల ప్రభావ కొందరు నీరీతి నా రీతిగా అన్నావు కదా ప్రభావ మళ్ళీ నన్ను ఏ రీతిగా పరిచయ చేసినావు అప్పోస్తలంటే ఏసు ప్రభుని ముఖాముఖిగా చూసి నా ఇది ఇది ఫస్ట్ ఏమంటాం ర్యాంక్ అంటాం ఇంగ్లీష్ లో ర్యాంక్ అంటాం కదా స్థానం తెలుగుల స్థానం మొదటి స్థానం పాత కాలంలో ప్రవక్తలకి మొదటి స్థానం ఇచ్చిండు కృత నిబంధనలకు వస్తే అపోస్తలకి మొదటి స్థానం ఇచ్చిండు అప్పోస్థలంటే యేసు ప్రభుని ముఖాముఖిగా చూసిన వారు ఈరోజు ఉన్నారని చెప్తుంది వాక్యం ఎఫ్ఎ సంఘం ఎఫ్ఎసి సంఘానికి రాసిన పత్రికలో ఈ రోజుకి ఉన్నారు అపోస్తలు కాబట్టి నీ నా కాలంలో కూడా ఉన్నారు అపోస్తలు వాళ్ళు ఎవరు నడిది వాళ్ళు కలుక్కో ప్రార్థన చేసి తెలుసుకోవాల ప్రవ్వ నా నీ నీ చిత్తం ప్రకారంగా నేను ఏ పిలుపులో ఉన్నానో నాకు చూపించి ప్రవా నేను ఆ పిలుపులో విధేయత చూపించి ముందుకు వెళ్తాను కాబట్టి నీ పిలుపు అపస్తలత్వమా లేక ప్రవక్తగా నువ్వు ప్రవక్తినిగా నేను పెట్టిండా దేవుడు లేక మూడవది సువార్తిప్పులుగా పెట్టిండా వీళ్ళందరూ కావాలా సంఘానికి ప్రతి చర్చలో ఈ ఉండాలని నేను చెప్తున్నాను నా అనుభవపూర్వకంగా నేను తప్పు కూడా కావచ్చు ఏ చర్చలో లేవి ఇవి ఈరోజు బెస్ట్ అన్న చర్చలలో కూడా లేవు ఇవి ఏ చర్చలో లేవు నేను చూసిన చిన్ననాటి రోజులలో చర్చలో సువార్థికులు ఎక్కువ ఉండేవాళ్ళు విపరీతంగా ఉండేవాళ్ళు కానీ అపోస్టులు ప్రవక్తలు కనిపించలే నాకు ఆ చర్చస్లలో మరికొన్ని చర్చస్లలో ఈరోజు పాస్టర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు ఉపదేశకులు కనిపించారు ఉపదేశకుడు అంటే ఏమవుతుందంటే పాస్టరు అసూయగా ఫీల్ అవుతూ ఉంటాడు ఉపదేశకుడిని తరవడానికో పక్కకు పెట్టడానికో కించపరచడానికి వరకు ఉంటాడు అంటే శరీర క్రియాలు వచ్చేస్తూ అన్నట్టు కానీ ఈ వాక్యము ఎప్పుడైతే చర్చ పాటిస్తుందో అది సంపూర్ణంగా తయారెత్తిన సంఘం అన్నట్టు దురదృష్టం అది కనిపించవన్నట్టు కాబట్టి పౌలు ఈ విషయాలన్నీ మనకి బహుదీర్ఘంగా హెచ్చరిస్తూ చూపిస్తూ ఉన్నాడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఆ మందిరానికి సంబంధిన విషయాలు ధ్యానించక ముందు ఒకసారి హెబ్బిల్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూద్దాం ఒకసారి ఎవరైనా చదవండి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఎందుకు ఇది చదువు గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద చూపి చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చరికకులు జాగ్రత్త పడు అని దేవుని చేత హెచ్చరింపబడిన ఈ యాజకుడు ఈ యాజకులు పరులకు సంబంధము వస్తువుల ఛాయ రూపకమైన గుడారం సేవ చేయుదురు అది కాబట్టి అది ఛాయ ఈ గుడారము అందులోని ఉపకరణములన్నీ ఛాయ వంటివి నీడలు అంటాడు లేక ఇంగ్లీష్ లో టైప్ అండ్ షాడోస్ అంటారు ఛాయ లేకపోతే నీడ వంటివి అంటాడు కాబట్టి అవి కేవలము నీడల వంటివే కాబట్టి నీడని ఎప్పుడు మిబడిస్తాము నిజ స్వరూపం వచ్చేంతవరకు వాటి ప్రకారంగానే నిర్మించాలా వాటి ప్రకారంగానే ఆ మందిరాన్ని కట్టుకోవాలా అని చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ మన ప్రభు జీవితంలో సంపూర్ణంగా నెరవేరిందన్న విషయాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఈ ఐదు రకాల పరిచర్యలు సంఘంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొత్తం బైబిల్ వాక్యం అంతా నెరవేర్చినట్లే చర్చిలో ప్రతిదీ జరుగుతుంది ఎందుకంటే అప్పస్తలలు ఉన్నప్పుడు బహు విశేషమైన అద్భుతాలు స్వస్థతలు జరుగుతుంటాయి ప్రవక్తలు ఉన్నప్పుడు రాబోదినలో ఏం జరగబోతుందో హెచ్చరిస్తా ఉంటారు సువర్తికులు ఉంటే ఆ సంఘము ఫలిస్తా ఉంటుంది విస్తరిస్తూ ఉంటుంది అనేకులని సంఘంలో నడిపిస్తూ ఉంటారు వీళ్ళు పాస్టర్లు ఏం చేస్తారంటే యాజక ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు చేస్తారు చావులు చేస్తారు ఇంకా ఏమైనా బాప్దిస్లాబ్బులసే పరిచర్య ఇట్లాంటివన్నీ సేవ చేస్తూ ఉంటారు బళ్ళ విరవడము అనేకులకు పంచి పెట్టడము రొట్టే ద్రాక్షరసము ఉపదేశకులు మటుకు బైబుల్ స్టడీస్ కండక్ట్ చేస్తారు చర్చలో ఇది పరిచర్య అన్నట్టు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పరిచర్య ఉంటుంది నువ్వు చెయ్యకపోతే అది నీ దురదృష్టం నీకు ఆశీర్వాదం లేదన్నట్టు చూడండి నేను ఒక విషయం ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను నీలో ఎంత అగ్ని ఉందో నీకు తెలియదు అది నేను కళ్ళారా చూసినాడు చెప్తున్నాను దయాళ్ళు మనుషులను పీడిస్తున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నేను గమనించిన నాలో ఎంత అగ్ని ఉందో అవి ఊదుతూ ఉంటాయి నా మీద గాలి నేను వాళ్ళ దగ్గరికి పోతుంటే ఊదుతూ ఉంటాయి ఉఫ్న ఊదుతూ ఉంటాయి అంటే ఆ అగ్ని వాళ్ళని వాళ్ళలో ఆ దురాత్మలను కాల్చివేస్తున్నాయి కాబట్టి అగ్ని దగ్గర రానియకుండా గాలి ఊదుతున్నాయి అవి అది నాకు ఎప్పుడు తెలియదు అది జస్ట్ ఒక కొన్ని నెలల క్రితం ఒక ఐదారు నెలల క్రితమే తెలిసిందా కానీ అంతకు ముందు కూడా ఉండే కానీ నేను వీళ్ళు ఉప్తున్నారంటే వీళ్ళు ఏమైనా మంత్రం చేస్తున్నా మీద అనుకున్నా అప్పటికి నాకు ఇంకా ఆత్మీయంగా ఎదగలే నేను ప్రతి విషయంలో నువ్వు క్రీస్తు కలిగిన విశ్వాసంలో సంపూర్ణతకి ఎదగాల అని అందరం కొందరం కాదు ప్రతి ఒక్కరు ఎదగాల అని చెప్తుంది ఈ వాక్యం మందిరం సంబంధించిన బోధ అదే కాబట్టి ఈ నీడ వంటిది నిజస్వరూపము ఏసు ప్రభులో నిర్వర్తించింది అది సంపూర్ణంగా నెరవేరింది ఆయన సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించిన వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా క్రీస్తు కలిగిన విశ్వాసంలో సంపూర్ణతకి ఎట్లా మనం ఎదగాలనో యోహాను సువార్తలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దేవుడు చూడండి యోహాను సువార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ సర్ చదువుదారు ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకుని కాబట్టి ఆ యేసు ప్రభులో ఎందుకు సంపూర్ణత ఉంది అంటే కొలత లేని పరిశుద్ధాత్మ అభిషేకమైనలో ఉంది అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే దేవుడు మనలో కొందరికి కొలత ఇచ్చి కొలతతో ఇచ్చిన అభిషేకం ఉందంటే కొలత అంటే తెలిసి మీకు కొంత ఆ మోతాదు ఆ మందము ఎక్కువ సంపూర్ణంగా అని లెక్క పెడతాం కొలతలు మెజర్మెంట్స్ అంటాం కదా ఈ లోకృష్టి చెప్పించాలంటే టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు దేవుని యొక్క విషయాలని గ్రహించి వాటిని అనేకులకు చూపించేవాడికి దేవుడు తన ఆత్మని కొలత లేకుండా ఇస్తాడంట ఇప్పుడు నీ ప్రేయర్ అట్లుండాల ఈరోజు నుంచి కొలత లేని ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కొలత అంటే కొంచమే కదా కొలత లేకుండా అంటే సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది పరిశుధాత్మ ఎవరికి అనుగ్రహించాడు మరోసారి చదువుతారు దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకుని దేవుడు పంపేవాడు ఎవరు ఏ స్ప్రభుకి కొలత లేకుండా ఉంది ఆత్మ అంటే సంపూర్ణమైన ఆత్మ ఉంది ఆయన పంపించింది కాబట్టి లోకంలో దేవుని మాటలే పలికిండు నువ్వు కూడా అంతే నేను కూడా అంతే కొలత లేకుండా నీకు పరిశుద్ధ ఉండాలా అంటే నువ్వేం చేయాలా ఆయన నేను పంపించండు ఏ పని కొరకు పంపించిండో నువ్వు తెలుసుకోవాలో అందుకే ప్రార్థన చేయమంటున్న పోయిన వరం నుంచి ప్రార్థన చేస్తే ఆయన నీకు ఖచ్చితంగా చూపిస్తాడు నీ పిలుపు దేనికి సంబంధించింది అని నువ్వు ఉపదేశకునివా లేక ప్రవక్తవా ప్రవచించేవాడవా నేను ఆ విషయం కూడా చూపించిన ప్రవచ కూడా ఆ కొలత ఎట్లుంటుంది అనేది ప్రతిదీ కొలతకు సంబంధించింది ఉదాహరణకి అప్పుస్లలో అందరూ ఒకే రీతిగా సేవ చేయలే అపోస్లత్వం కలికిండి కూడా ఉదాహరణకి ఫిలిప్పు గురించి చూస్తాం ఫిలిప్కు ఉన్న తలాంత్ ఎవరికి లేదు అక్కడ పన్నెండు మందిలో ఫిలిప్ గురించి ఎక్కువ మనం వినాము ఆయన కూడా ఒక సువార్త రాసినట్టు కానీ బైబుల్లో దాన్ని కుదుర్చలేదు అన్నట్టు ఫిలిప్ సువార్తను ఉంది పుస్తకం మీకు ఎవరికైనా అవకాశం ఉంటే ఇంటర్నెట్లో పోయి వెతుక్కొని చదువుకోండి కానీ అది బైబిల్లో అయితే కుదుర్చబడలేదు అయితే ఫిలిప్ అయన ఒక ప్రవక్తని కదా తన తన తన బిడలు కూడా ప్రవక్తలే తన బిడలు మరియు ఫిలిప్ దగ్గర ఒక తలాతుంది ఏంటి అంటే ఆయన అమాంతంగా మాయమైపోయి ఇంకొక సిటీలో తేల్తాడు అక్కడ దేవుని పరిచయం ముగించి అక్కడి మాయమైపోయి ఇంకొక సిటీకి వెళ్ళిపోతాడు అసలు అర్థమే కాదు ఎట్లా మాయమైపోతున్నాను దాన్ని ఇంగ్లీష్లో టెలిపోర్టింగ్ అంటారు టెలిపోర్టింగ్ అంటే ఇక్కడ ఉంటూ సడన్లీ ఈ క్షణంలోనే నువ్వు మాయమైపోయి ఇంకేదో దేశంలోనో ఇంకేదో పట్నంలో ఉంటావు అది టెలిపోటీ అది పన్నెండు మంది శిష్యులలో ఎవరికి లేదు ఆ పోస్టల్లో ఆయన కొక్కనికే ఉండే నపూసక్కునికి వాపసం ఇచ్చినాక మాయమైపోయింది మళ్ళీ ఎక్కడికి అనిపించలేదు ఆయన ఆయన సేవట్లు ఉంటుండే ఆశ్చర్యకరంగా అదే రీతిగా పౌలు జీవితంలో చేస్తాము దానికంటే ముందు పన్నెండు మందిలో ఎక్కడ కూడా మతియాస్ గురించి విన విన్నాం మతయ్య గురించి వింటాం కానీ మతయ గురించి ఎక్కడ విన్నాం మనం ఆయన పరిచర్య గురించి అదే రీతిగా పేతురుకున్నటువంటి పరిచర్య ఆశ్చర్యకరంగా ఉంటుంది వేరే వాళ్ళకి ఎక్కడ కనిపించండి చనిపోయిన వాడిని లేపడము లేపి నడిపించడము పేతురు సేవలో జరిగినాయి అటువంటి మన తక్కిన వాళ్ళ ఎక్కడ మనం రికార్డ్స్ చూడడం కాబట్టి ఒక్కొక్కరికి ఆ పిలుపులోనే ఆత్మ యొక్క కొలత కనిపిస్తూ ఉంటుంది మనకి పేతుర్లో కూడా సంపూర్ణమైన కొలత ఉండే పౌరుల్లో సంపూర్ణమైన కొలత ఉండే కాబట్టి పౌరులు అవన్నీ మనల్ని మాకు మనకు అవన్నిటి చూపించగలిగే వ్యూహానులో అటువంటి సంపూర్ణమైన కొలత కాబట్టి నీలో కూడా ఉండగలదని పౌలు ప్రభు చెప్తుంటు వ్యూహాన్సు వార్థ మూడవ ధ్యానంలో కాబట్టి అటువంటి కొలతలు కలిగిన అంటే కొలత లేని పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఉండాలా దాని కొరకు నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేయాల తీర్మానించుకో ఎంతసేపు ప్రార్థనలో కూర్చుంటావు తర్వాత నీ ఫ్లెష్ని నీ శరీరాన్ని ఎంతగా నలగొట్టుకోవాలో ఊహించుకో ఆయన నలగొట్టాలా నీ ప్రార్థనలో నీకు ఏడుపు రావాలా కన్నీళ్ళు దొరలిపోవాల కూర్చున్న స్థలంలో అంత పచి అయిపోవాలి కండ్ల నీళ్ళు కారి అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు కానీ అటువంటి స్థితికి ఎదుగగలుగుతున్నాయి కానీ సేవలో ఆ యొక్క విశేషమైన అద్భుతాలు నేను చూడలేవు కాబట్టి నిర్గమకాండములో మనం ఈ విషయాన్ని చూస్తున్నాం ఎప్పుడైతే ఈ యొక్క మందసపు పెట్టే లేక గుడారానికి సంబంధించిన బోధ మనం ధ్యానిస్తున్నాము ఈ మందస మన మందసప గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు అతి పరిశుధ స్థలంలో ఏముంటుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈరోజు అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష దాన్ని సాక్షప్పు మందసం కూడా అంటారు లేక ఆర్క్ ఆఫ్ ద కవన్ అంటారు ఇంగ్లీష్ లో మందసపు పేటె అంటారు సాక్షపు మందసముడు రకరకాల పేర్లు ఉన్నాయి బైబుల్ మనం ఇప్పుడు చూడడం ఎప్పుడు అవకాశం ఉంటే చూపిస్తా అన్ని పేర్లు ఇక్కడ సాక్షపు మందసమ అని ఉంది ఇది నా ఇది ఏసు ప్రభని సంపూర్ణంగా సూచిస్తుంది ఎందుకంటే అది నీడ వంటిది నిజస్వరూపం మన ప్రవే కాబట్టి అది ఏం సూచిస్తుంది అంటే మొదటిదిగా హెబుల్ రాష్ట్ర పత్రికలు ఇందాక చూసినట్లు అధ్యాయంలో ఇవన్నీ నీడల నిజ స్వరూపము ఏసే ప్రభులో ఉంది కాబట్టి కాబట్టి మొదటిగా నిర్గమకాండం చేయండి ఇప్పుడు నిర్గమకాండము దేవుడు మూషకి ఏమని చెప్పిండు వీటికి సంబంధించిన విషయాలు నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదహార వచనం ఆ మందసమలో నేను నీకిచ్చు శాసనములు నుంచవలేను కాబట్టి ఇందులో ఏమి పెట్టాలా అన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు ఆ మందసపు పెట్టే ముందుగా చూపించిన ఈ మందసపు పెట్టే తుమ్మ చెక్కతో చేయబడాల్ చేయబడ చేయబడినది ఎవరు చేస్తారు అంటే కూడా పోయినెవర నేను చూపించిన ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడినా అంటే ఇద్దరు సాక్షులు అగేన్ అహోలియాబు కదా బెసలేమో యూదా గోత్రికుడు అహోలియాబేమో దాను గోత్రికుడు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ఇందులో ఏం ఆత్మీయ సత్యం యూదా గోత్రము దాను గోత్రం దాను అంటే సర్పం వంటి వాడు అని కూడా మనకు తెలుసు దాని అర్థం స్ట్రాంగ్ నంబర్స్ లో మార్గంలో సర్పం వంటి వాడు అనుంది దాను అయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినాము ఏడవ అధ్యాయంలో ఆ పన్నెండు గోత్రాలన్నీ ఉల్టా ఉంటాయి ఒంకరి టింకర్ ఉంటాయి పైకి కిందికి కిందికి పైకి అయి ఉంటాయి పన్నెండు గోత్రాలు అక్కడ దాను గోత్రం కనిపించదు ఎఫ్రైమి గోత్రం కనిపించదు కానీ పన్నెండు గోత్రాలు ఉంటాయి దాను గోత్రం కనిపించదు ఎఫ్రాయిం గోత్రం కనిపించదు కానీ పన్నెండు గోత్రాలు ఉంటాయి ఆ తక్కిన రెండు గోత్రాలు ఏదెవరని చెప్పగలరా యోసేపు మరియు మనిషికి సెపరేట్ గోత్రాలు ఇవ్వబడ్డాయి అక్కడ అది మనం చూస్తాం కాబట్టి ఈ మందసపు పెట్టే చెక్కతో తుమ్మ చెక్కతో చేయబడింది మరియు దాని చుట్టూ బంగారు రేపు పొదిగింపబడింది ఇవి రెండు ఆత్మీయ సత్యాలు మనం చూసినప్పుడు ఏసు ప్రభు జీవితంలో అది నెరవేరింది ఎందుకంటే అది ఆయన నీడ కాబట్టి చెక్క మానవ జీవితానికి సాదృశ్యం దాని తర్వాత దాని మీద ఉన్నది బంగారు రేకు ఆయన దైవత్వానికి సాదృశ్యం ఆయన సంపూర్ణంగా మానవుడు సంపూర్ణంగా దేవుడు అన్న విషయాన్ని సూచిస్తుంది ఈ మందస పెట్టే తర్వాత దాని దాని మీద ఉన్న మూత మీద కరుణాపీఠము అని ఒకటి ఉంటుంది ఆ కరుణాపీఠం అటు ఇటు పక్కన దేవదూతలు రెండేసి రెక్కలు వాళ్ళ ముగి కాళ్ళు కండ్లు కప్పేసుకుని తగిన రెండు రెక్కలతో ఎగురుతున్నట్లు బొమ్మ ఉంటుంది అన్నట్టు అయితే ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షిస్తారన్నట్టు సంవత్సరం ఒకసారి ప్రధాన యాచకుడు వెళ్ళి ఆ యొక్క పస్కా పశువు యొక్క రక్తాన్ని మీద చలినప్పుడు మనుషుల పాపానికి విమోచన కలిగింది అన్నట్టు అది కాబట్టి ఇప్పుడు మదస పెట్టలో ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు దేవుడు చెప్పిండు మోసేకి ఇందాక చూస్తాం నిర్గామాకాండం అధ్యాయం పదహారవ వచనంలో అందులో మోసే మోసెకి అనుగ్రహించబడ్డ ఆ యొక్క ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు ఆ రెండు రాతి పలకలను లోపల పెట్టమన్నాడు దాని తర్వాత నిర్గామకాండము పదహారవ అధ్యాయం ముప్పై వచనం కాబట్టి మోసే అహరోనతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఓమోరు మన్నను పోసి మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకున్నట్టుకు యహోవ సన్నిధిలో దాన్ని ఉంచుమన్నను దాన్ని ఈ యాజకులు అహరోన సంతతి వారు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి ఎందుకంటే జ్ఞాపకార్థంగా ఆ యొక్క పాత్రలో ఈ యొక్క మన్నని పెట్టినది దాని తర్వాత సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచరం నుంచి చెప్పారు మరునాడు మోసే సాక్షపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేబీ కుటుంబముదైన అహరోను కర్ర చిగుర్చి అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు చూడండి పన్నెండు గంటల్లోనే ఆ కొమ్మకి బాదము కొమ్మకి పువ్వులు గాయడమేంది చిగుర్చడమేంది పువ్వులు కాయడమే కాయలు కావడమే ఆశ్చర్యం కదా కాబట్టి ఈ మూడు వస్తువులని మందస పెట్టెల్లో పెట్టి దాని మీద మూత ముయ్యమని చెప్తున్నాడు దేవుడు మోషకి వీటి చిహ్నాలన్నీ ఏశ్వర్ జీవితంలో నెరవేరినట్లు మనం చూస్తాం ముఖ్యంగా రాతి వాటి మీద పది ఆగ్ఞలను దేవుడు రాసిండు ఈ బహు ప్రాముఖ్యమైన ఈ జీవితంలో పది ఆగ్గ్య క్రైస్తవులు ఈ పది ఆగ్లలో చాలా మటుకు ఉల్లంఘించిన వాళ్ళే నీ పొరుగువాంది ఏది ఆశించకూడి అనేది చాలా పవర్ఫుల్ ఆజ్ఞ పొరుగువాని ఆశిస్తూనే ఉంటాం పొరుగువాని దగ్గరికి వెళ్ళి తీసుకుంటా ఉంటాం కానీ ఏమి వాపస్ ఇవ్వం తిరిగి ఇది క్రైస్తరాలు అనిపిస్తుంది అన్నట్టు అన్నిలు చేస్తారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చేస్తారు తప్పిదాం కానీ పొరుగు తెలిసిన కాబట్టి పొరుగు నీ పొరుగు ఏ రీతిగా నువ్వు అనేది ఆ తక్కిన ఐదు నుంచి పది ఆజ్ఞలు అంటే ఆరు ఆజ్ఞలు మనుషులతో ఎట్లా కలిసి మెలిసి జీవించాలన్న విషయాన్ని సూచిస్తే అన్నట్టు మొదటి నాలుగు ఆజ్ఞలు మన దేవునికి సూచిస్తే అన్నట్టు నీ దేవుని నేహో ఏ రీతికి సేవించాలా దాని తర్వాత సపాదుని ఎట్లా ఆకరించాలా ఏ విగ్రహాన్ని పెట్టుకోకూడదు ఇట్లాంటివన్నీ నాలుగు అన్నట్టు కాబట్టి ఈ ఆజ్ఞలన్నిటినీ సంపూర్తి చేసిన మన ప్రభు అని మతేశ్వార్త ఐదవ అధ్యాయంలో చూస్తాం చూడండి ఒకసారి మతేశ్వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ తలంచవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల మాటలన్నీ ప్రవచనాలన్నీ ఆయన నెరవేర్చిండి కాబట్టి ఈ పది ఆగ్యలన్నీ ధర్మశాస్త్రం అంటే పది కాబట్టి ఈ పది ఆగ్యలు ప్రవచనాలన్నీ ఆయన నెరవేర్చిండి ఆయన సంపూర్తి చేసిండి వాటిని కాబట్టి జ్ఞాపకార్థంగా ఈ పది ఆగలని మదస పెట్టలు పెట్టమంటుండే ఏసు ప్రభుకే సాదృశ్యం అని చూపిస్తుంది వాక్యం ఈ ఒక్క వచనం తర్వాత రోమి పత్రిక పదవ అధ్యాయం లక్ష్మీ వచనం విశ్వసించు ప్రతిభానికి నీతి కలుగెట్టై క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయి మన ప్రభు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి చేసిన వాడన్న విషయాన్ని ధర్మశాస్త్రానికి ముందున్నవాడు ధర్మశాస్త్రం తర్వాత ఉన్నవాడంటే ఆయనలోనే సంపూర్తి అయింది ధర్మశాస్త్రం కాబట్టి క్రీస్తుం కలిగిన మనము ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న వాళ్ళము అని చెప్తుంది అన్ని ఇస్రాల్ ప్రజలు కాదని కూడా చెప్తుంది వాక్యం మనమే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వాళ్ళము ఎందుకంటే ఆయనను స్వీకరించడం కాబట్టి నిన్ను వల్లే నీ ప్రేమించము దాని తర్వాత నీ సంపూర్ణ పుదంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలంతో ఈ రెండు ఆగ్ఞలు ఇచ్చాండు రెండు ఆగ్యలు పది ఆగ్యల యొక్క సారాంశం మొదటి నాలుగు ఆజ్ఞలు ఏశ్వర్ చెప్పిన మొదటి ఆజ్ఞ అయింది నిన్ను వల్లే నీ దేవుడని యోహవాన్ని సేవించే వాళ్లను తక్కిన ఆరు ఆజ్ఞలు రెండవ ఆజ్ఞతో సంపూర్తి సంక్షిప్తంగా పెట్టిండు అన్నట్టు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే ఇది మొదటి ఆజ్ఞ వంటిదే అంటాడు రెండు ఆజ్ఞలు ఇచ్చిండు ఆయన పది ఆగ్లని సంపూర్తి చేసిన అన్నట్టు కాబట్టి ఆయన దాన్ని సమాప్తి చేసిండు అన్న విషయాన్ని జ్ఞాపిన మరణ పుస్తాపన పునరుల ద్వారా యుహాన్సు వార్త ఆరో అధ్యాయంలో పర్లోకండి దిగి వచ్చిన మన్నాను నేనే అంటాడాయినా కాబట్టి ఆ పాత్రలో ఉన్న మన్న ఏసు ప్రభుకే సాదృశ్యం దాని తర్వాత ఆహారం నుంచి చిగిర్చిన యేసు ప్రభు జీవితానికి సాదృశ్యం ఈ కర్ర దేనికి సాదృశ్యం అంటే యాజకం చేతిలో ఆ కర్ర ఉంటే అధికారాన్ని సూచిస్తుంది అదే రీతిగా ఆ ఎంటిపైన కర్ర ఆ అంటే జీవితాన్ని ఇచ్చేవి ఆ కర్ర జీవితం ఇస్తుంది ఫలం ఇస్తుంది ప్రతి ఒక్కరి జీవితానికి కాబట్టి ఏసు జీవితము ఏ రీతిగా ని నీకు సమృద్ధి జీవితాన్ని ఇచ్చింది అని అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నేను గుర్రలకు మంచి కాపరిని అదే రీతిగా నేను ఈ లోకంలోకి వచ్చింది జీవాన్ని ఇవ్వడానికి అది సమృద్ధి గల జీవాన్ని ఇవ్వడానికి కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు సమృద్ధి జీవితం మాకు అనుగ్రహించే ప్రభువాన్ని ప్రార్థించుకోవాలా ఆ సమృద్ధి జీవితంలో స్వస్థతలు ఉంటాయి బలహీనతలు ఉండవు కాబట్టి ఈ ప్రతి ఉపమానం ఈ చూపించబడ్డ ఆత్మీయంగా చూపించబడ్డ ఈ ఉపకరణంలన్నీ ఏసు ప్రభు జీవితానికి సాదృశ్యం దాని తర్వాత నీ నా జీవితాలకి ప్రతి విషయంలో ఇవన్నీ నీ జీవితానికి సాదృశ్యం నువ్వు అనిల ప్రాంగణంలో ఉన్న ఒకప్పుడు తూర్పు దిక్కునున్న ద్వారం ఒకటే అది ఏసు ప్రభు నేనే మార్గం కాబట్టి ఆయన మార్గం ద్వారానే లోపలికి వెళ్ళగలవు నువ్వు లోపలి వెళ్తే బలిపీఠం నీ జీవితాన్ని బలి పశువుగా సమర్పించుకోవాలా దాని తర్వాత నువ్వు శుద్ధీకరించుకోవాలా వాపసం పొందుకోవాలా దాని తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ యొక్క సమకప్పు తినడం నేర్చుకోవాలా రొట్టె రాక్షరసం పొందుకోవడం నేర్చుకోవాలా దాని తర్వాత ఈ లోకంలో నువ్వు అనేక వెలగాల దాని తర్వాత ఇది ఒకటి విషయాన్ని నేను చూపించేసి ఈ రోజుకి ముగిస్తా ధూప వేదికకు సంబంధించినది డీటెయిల్ గా నేను ఈరోజు చూపిస్తాను నీ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైంది అనేది ఈ రోజుకి నేను ఈ యొక్క కాంపోనెంట్స్ అన్ని ఈ యొక్క మందిరానికి సంబంధించిన బోధన ముగిస్తే వచ్చే వారం నుంచి మనం పదహారవ అధ్యాయాన్ని ఆరంభించుకుంటాం అది బహుదీర్ఘంగా పోయే ఆ యొక్క అధ్యాయం చాలా పవర్ఫుల్ అధ్యాయం అది అవి ఎన్ని గంటలు పోతుందో నాకు తెలియదు కానీ ప్రార్థనా పూర్వకంగా మనం చూద్దాం ప్రభుత్వ వీటన్నిటిని అర్థం చేసుకొని వాటిని అనేకులకు చూపించాలా విషయం కాబట్టి ఆ యొక్క రొట్టెలు అంటే ఆయన శరీరరక్తంలో పాలు పొందుతా ఉండాలా దాని తర్వాత నీకు తెల్ల నీ ఆత్మకు ఎప్పుడు ఆకలి ఉంటుందో అది నువ్వు గ్రహించాలి ఎందుకంటే ఆకలి ఉన్నప్పుడే తింటారు కదా రొట్టెలు కానీ నీకు ఎప్పుడు ఆకలి ఉందో అది నువ్వు గ్రహించాలంటే నువ్వు ఏ రీతిగా బలహీనం ఆత్మలో ఆయన శరీరక్తంలో పాలు పొందడం నేర్చుకోవాలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పొందుకోవడం నేర్చుకోవాలా తర్వాత ఈ లోకంలోకి పోయి నువ్వు వెలగాల నువ్వే ఈ లోకానికి వెలుగన్నాడు కాబట్టి మీరు ఈ లోకానికి వెలుగన్నాడు కాబట్టి మీరు పోయి అనేకుల జీవితంలో వెలుగును తీసుకొని రావాలా కానీ ఈ యొక్క ధూప వేదికకు సంబంధించిన విషయాలు నేను చూపించేసి రోజుకి వాక్యాన్ని ముగించేస్తాను ఒకసారి చూడండి నిర్గమకాండము పద ముప్పై అధ్యాయం నిర్గమకాండము ముప్పై అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మకర్రతో దాన్ని చేయవలను ఎనిమిదో ఓకే అన్న మరియు ధూపము వేటకు నువ్వు ఒక వేదికను చేయవలెను తుమ్మకరతో దాన్ని చేయవలెను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చౌచకముగా ఉండవలను దాని దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పై దాని పైభాగమునకు దాని నాలుగు ప్రక్కలకు దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలను దాని జవకు దిగువన దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను దాని రెండు ప్రక్కల వందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను అవి దాని మోయు మూత స్థలములు ఆ మూత తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను సాక్షపు మందసము నొద్ద నుండు అడ్డుతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము నిదుట నువ్వు దానిని ఉంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకుందను అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపములు వేయవలను అతడు ప్రదీపములను చెక్కబరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను మరియు సాయంకాలం అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను అది మీ తరతరములకు యహోవస్ అన్నిధిని నిత్యమైన తూపము కాబట్టి తరతరములకు అదొక కట్టడ తరతరములకు అంటే ఎన్ని తరాలైనా కానీ ముఖ్యంగా అహరో కుటుంబీకులకు చెప్పిండు అంటే యాచకులకు చెప్పిండు ప్రతిరోజు ఉదయము సాయంత్రము దాని మీద ధూపం వేయాల పరిమళ ద్రవ్యాలు వేసి కాబట్టి ఉదయము ముఖ్యంగా ఏడవ వచ్చినము ఎనిమిది ఏడు ఎనిమిది వర్షాలలో చూస్తున్నాం ఉదయం పూట సాయంత్రం పూట దాని మీద ధూపం వేయాల కాబట్టి జేమ్ స్ట్రాంగ్స్ లో జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తే ఈ యొక్క ధూపము అంటే దేనికి సంబంధించిందంటే ప్రార్థనకి సంబంధించింది దానికి సంబంధించిన వ్యాఖ్యలు అన్ని నేను చూపిస్తాను హెబ్బిల్ రాసిన పత్రికలో పౌలు దీనికి సంబంధించిన విషయాలు చూపిస్తాడు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాలు చదువు పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ఈయననే యేసు ప్రభుత్వం మాట్లాడుతుంది యేసుప్రభు ఆ యొక్క ధూపానికి ఉన్నాడు ఆ ధూపం మీద తన జీవితాన్ని తండ్రికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అతను ఇతర్ల కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నాడు అని చెప్తున్నాడు అంటే రక్షించేవాడు కాబట్టి విజ్ఞాపన చేయగలడు అనేది లుకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాము లుకాసు వార్త మొదటి అధ్యాయము ఎనిమిది పద్ ఎనిమిదవ వచ్చిన చూస్తాం మనం అవి మన ప్రభు సంపూర్ణ తీసుకున్నాడు ఎనిమిదవ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చెను చూడండి ధూపము వేయడం అంటే అదొక వంతులాగా ప్రభు ఆ ఆ సమయానికి పోవడము ధూపం వేయడం విషయం జ్ఞాపం చేస్తుండే అక్కడ మళ్ళా చదువు జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయటకు అతనికి వంతు వచ్చను మన ప్రభు ధూపం వేస్తుండక్కడ ఆశ్చర్యం ఏంటంటే లేవీ లేయాలి కదా యూదా గోతురంలో ఉన్న మన ప్రభు ఎందుకు వేస్తున్నాడు మీకు ఓరికన్నా అవకాశం ఉంటే వెతుక్కోండి జవాబు నేను కొంచెం ముందుకు వెళ్తాం ఇందాక చూసినాము కేవలం ఆహరను కుటుంబికులే తరతరములగా వేయాల కానీ ఏసు ప్రభు ఎందుకు వేసిండు జక్కరయ్య ప్రధాన యాజకుండాలాగా ఉన్న కాలంలో ఏసు ప్రభు పోయి ఆ యొక్క ధూపం వేసిండు మందిరంలోనికి పోయి పరిశుద్ధ స్థలంలో పోయిండి ఆయన పరిశుద్ధ స్థలంలోకి పోయి ధూపం వేసిండు అక్కడ ఆశ్చర్యంగా ఉంది కాబట్టి మీరే మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే జవాబు ఎత్తుకోండి నేను మీకు ఒక పరిశీలాగా పెడుతున్న కాబట్టి ఏసు ప్రభు దాన్ని నిర్వర్తించండి చూపిస్తున్నాడు ఈ వాక్యం నెరవేరలా కాబట్టి ఏసు ప్రభువే ఆ యొక్క సాదృశ్యంగా ఉంటూ ఆయన ధూపం వేసిండు కాబట్టి ఆయన మన కొరకు ప్రార్థన చేసిండు అని హెబుల్ రాష్ట్ర ఇందాక చూస్తున్నాం ఇప్పుడు దీన్ని నేను మీకు క్లుప్తంగా ముగింపు దశకు వచ్చేటప్పటికీ ప్రటన గ్రంథంకి వెళ్ళిపోతాం చూడండి ప్రటన గ్రంథము ఐదవ అధ్యాయం కొంచెం స్పీడ్గా చూద్దాము అప్పుడు నేను ఫైవ్ టెన్ మినిట్స్ క్లోజ్ చేసేస్తా ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిది ఎనిమిదవ వర్షం నుంచి ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరవది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు చూడండి ఈ పాత్రలలో ఏమున్నాయి ధూపం వేసినప్పుడు ధూపం ధూపము దేవుని సన్నిధికి చేరుతుందంటే నీ ప్రార్థనలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలా అంటే ఇప్పుడు నువ్వు చేసుకో నువ్వు ధూపం వేస్తలేవు ఆయనకి నీ దేవుని సన్నిధికి నీ ప్రార్థన పోతలేదు కాంప్రమైజ్ అయిపోయినామన్నట్టు సమాధాన పడ్డం అన్నట్టు అందుకే మార్నింగ్ మధ్యాహ్నము ఈవినింగ్ నైట్ ఫోర్ టైమ్స్ చేయాలని మీకు చూపించిన వాక్యం దానియలు కేవలం మూడు సార్లు చేసిండి కానీ మనం నాలుగు సార్లు చేయాలని చెప్తుంది వాక్యం ఒకరోజు చెప్పడం నేను భరీ దీర్ఘంగా చూపిస్తాను మీకు నేను అయితే విశ్వాసుల ప్రార్థనలు ఈ పాత్రలలో దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాయి నీ ధూపము నీ ప్రార్థన ధూపమయంగా ధూపం రూపకంగా దేవుని సరిదిగి చేరుతుంది బలిపిట్టకి సంబంధించిన ఉపమానం అదే ఒక అనొక దినం మనం చూసినాం తర్వాత ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడు నాలుగు వర్షాలలో నీ ప్రార్థనలని ఈ పాత్రలలో ఎవరు తీసుకెళ్తున్నారు ఇక్కడ దూపర రూపకంగా మరియు సువర్ణ దూపతి చేత ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిల్వగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు చూడండి దూపద్రవ్యములు ఎందుకు ఇవ్వబట్టాయి అక్కడ పరిశుద్ధుల ప్రార్థనలు అన్నిటినీ ఆ నింపుకొని దేవదూతలు పరలోకానికి వెళ్తున్నారంట మీకు ఒక సీక్రెట్ నేను చెప్పాలనుకుంటే రోజు నువ్వు కుటుంబ ప్రార్థనలు చేయకపోతే ఉదయం పుట ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుంది దూతలు అలవాటు ప్రకారంగా ప్రతిరోజు వీళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చి మీ కుటుంబ ప్రార్థన టైంలో మీరు చేస్తున్న ప్రార్థనలు అన్నిటినీ ఆ పాత్రల్లో నింపుకొని దేవుని సరిధికి తీసుకుపోయి పెడతారు అవన్నీ ఒకరోజు జమ అయినాక దేవుడు వాటిని చూసి ఆ ప్రార్థనల యొక్క క్రమబద్ధంగా ఉన్నాయా లేవా లేక ఏదో టైం పాస్ కు చేసిన ప్రార్థననా లేక ఇది సీరియస్ ప్రార్థననా ఇది నిజమైన ప్రార్థననా వాక్యానుసారంగా ఉన్న ప్రార్థనైనా ఇది యథార్థమైన ప్రార్థననా అన్నిటి పరిశీలించి దేవుడు తగ్గిన సమయంలో నీ ప్రార్థనకి జవాబిస్తాడు చాలా మంది విషయాలు ఇదే జరుగుతూ ఉంటాయి ప్రేయర్స్ వాళ్ళు వస్తారు దూతల కిందికి నువ్వేమో ప్రేయర్ చేస్తలేవు కొత్త పాత్రలతో వాపస్ పోతున్నారు నీ బాధ్యత ఇప్పుడు నేను అందుకే కాంప్రమైజ్ కానీ ఎంత అలిసిపోయినా కానీ ఈవినింగ్ వచ్చి ప్రార్థన చేసుకుంటా కంపల్సరీ ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటాయి యాక్చువల్గా నైన్ థర్టీకే ఉంటుంది కానీ ఇప్పుడు మన బైబుల్ స్టడీ మన మన ఆరదన టైమింగ్స్ మారిపోయినాయి కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ కూడా కొంత పోస్ట్పోన్ అయిపోయింది మరి నైన్ థర్టీకి కావాల్సింది క్వార్టర్ టు టెన్ టెన్కి చేసుకుంటున్నాం కానీ కాంప్రమైజ్ కాకుండా చేయాలి ఎందుకంటే ఈ ప్రార్థనలు అన్నీ దూతలు పోతున్నారు వాళ్ళు కొంతకాలానికి వస్తారు నువ్వు ప్రార్థన చేయకుంటే ఎంటి పాత్రలు తీసుకొని పోతారు వెళితే పాత్రలు తీసుకెళ్తారు మరి కొంతకాలానికి వాళ్ళు రావడమే మానేస్తారు అప్పుడు దయాలు చూస్తుంటాయి మీ ఇంట్లో ఎంకటారు ఇక్కడ లేదు ఇక్కడ వెలుగు లేదు ఇంట్లో కాబట్టి మన ప్రభు మనకి ఇవన్నీ ఉపమానాలు చూపిస్తున్నట్టు ఏ రీతిగా ప్రార్థించిన నేను ఎన్ని మీకు చూపించింది ఈ ముఖ్యంగా యోహాన్ సువార్థ పదిహేడో అధ్యాయంలో మన ప్రభు ప్రార్థన ఒకసారి చూడండి ఎవరన్నా యోహాన్ సువార్థ పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి మన ప్రభు చేసిన ప్రార్థన నేను ఎప్పుడు దీని గురించి అనేక ప్రాంతాలను చూపిస్తా ఉంటా నేనికను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్కు వచ్చుచున్నాను పరిశుద్ధుడు తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి యొద్ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన్న పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడు నశింపలేదు ఇప్పుడు నేను నీ యొద్ధకు వచ్చుచున్నాను నా సంతోషము వారి అందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను అక్కడ కాపు బ్రదర్ ఇది బహు ప్రాముఖ్యమైన ప్రార్థన ఏ జీవితంలో తండ్రితో ఎట్లా సంభాషిస్తున్నాడు అనేది మనం నేర్చుకోవాల ప్రార్థన ముఖ్యంగా ఈ ప్రార్థన ఏంటంటే రాక్చర్ కల్ట్ బోధకి విరుద్ధమైన ప్రార్థన ఇది ఏశ్వరవు చేస్తున్న ప్రార్థన చాలా మంది ర్యాప్చర్ కల్ట్ బోధకులు లేక సంఘాలలో ర్యాప్చర్ ని నమ్మే సేవకులు లేక సేవ సంఘాలు ప్రార్థన చేసేటప్పుడు చివరికి ప్రభు మమ్మల్ని అందరినీ సంఘానికి ఇస్తే పు అని ప్రార్థిస్తారు అటువంటి వాక్యం ఎక్కడ లేదు ఎందుకు అంటే ఈశ్వరవి ఇక్కడ ఏమని చెప్తుండే నేను వారిని ఈ లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట లేదు అంటున్నాడు మనసారి చదివారు లాస్ట్ వాక్యం నుండి కాపాడమని ప్రార్థించ ముందు దానికి ముందు నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు చూడండి ఏ స్లో ప్రార్థన ఎట్లయింది లాస్ట్ ప్రార్థన ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోక ఏమని ప్రార్థన చేస్తుందా సార్ తండ్రి నీవు వారిని ఈ లోకంలో నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట లేదు కానీ ఈరోజు చర్చి మమ్మల్ని లోకాలకి వెళ్ళి తీసుకపో ప్ర వారు ప్రార్థిస్తుంది అంత్యక్రీస్తు ప్రార్థన అది ఎందుకంటే ఏసు ప్రభుకి వ్యతిరేకంగా ఉండేది అంత్యక్రీస్తు కదా కాబట్టి ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి ఎంత తేడా ఉంది గ్లోబల్ స్కేల్లో చేస్తున్నారు వ్యతిరేకమైన ప్రార్థనలు అందుకైనా బహు దుఃఖపడుతుండు ఈ కన్నీళ్లు కన్నీళ్లు విడిస్తే ప్రార్థి నేను వాళ్ళని నీ లోకంలో పంపించింది ఎందుకు నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును కాక అంటే వీళ్ళు భూమి మీద ఏం చేయకుండా వాపస్ పర్లోకానికి వస్తా అంటున్నారేంది ఆయన చేసిన ప్రార్థనకి విరుద్ధంగా ఉన్నది ఈరోజు చర్చి ప్రార్థన నేను మీకు రికార్డింగ్స్ లో చూపించిన గతంలో వీడియోస్ తో పాటు చూపించిన ఎట్లా ఈ ఈ యొక్క అబద్ధ బోధ స్ప్రెడ్ అయింది లోకం చర్చిలోకి అని ఎక్కడ పుట్టింది ఎట్లా పోయి ఎక్కడెక్కడ పోయింది ఏ దేశాలకు పోయి మన ఎట్లా వచ్చిందో కూడా నేను చూపించిన చరిత్రాత్మకంగా ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఎవరి ద్వారా స్టార్ట్ అయింది ఎట్లా వచ్చిందో కూడా చూపించిన నేను కానీ వాటికి సంబంధించినవి ఒక్కటి కూడా మూలాధారాలు లేవని కూడా నేను చూపించిన వాక్యాలు కూడా లేవు అవి చూపిస్తున్న వాక్యాలు పునరుద్ధానానికి కనీకి సంబంధించినయని చూపించినాయి ఎన్నిసార్లు ముఖ్యంగా మొదటి కొనతలు రాసిన పత్రిక అధ్యాయంలో దాని తర్వాత మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవలో ఉన్న వాక్యాలు పునరుద్ధానానికి సంబంధించినవి ఎత్తబడే సంఘానికి సంబంధించినవి కానే కావు ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలుపుచన్నాను మొదటి కొరతులు రాసిన పత్రిక పదిహేను అధ్యాయంలో కడబూర మృగగానే మీరు మార్పు చెందుదురు అనడంతే కడపూర మృగగానే మీరు మార్పు చెందుదురు అన్నాడు అంటే మీరు మార్పు ఇన్ ద ట్వింక్లీ ఆఫ్ నై యూ విల్ బి ట్రాన్స్ఫామ్డ్ యూ విల్ బి చేంజ్ అని ఉన్నాడు మార్పు చెందుతావని కానీ కడపూర మృగగానే నువ్వు ఎతబడతావని నుందా ఎక్కడ వాక్యం తర్వాత కడబూర అంటే చివరి కదా అంటే ఏడవ బూర ఆరో బూరకి అందరు మరణిస్తారని చెప్పిన నేను ఏడో బూరకి తీర్పు ఉంటుంది స్టార్ట్ అవుతుంది ఆయన సన్నిల నిలబడతారు అందరూ గొప్ప వాళ్ళు ధనికులు పేదలు స్త్రీలు పురుషులు అన్ని రకాల సకల గోత్రంలో వాళ్ళు ప్రతి భాష ప్రజలు అందరూ సమానంగా ఆయన సన్ని ఆయన ఎదుట నిలబడతారు అప్పుడు పుస్తకాలు విప్పబడదని మనం చూస్తాం ఎన్నిసార్లు తెసలు పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో గొప్ప దైవజనం చనిపోతే రోజు చనిపోయిన రోజు వాక్యం చెప్తుంది పౌలు దశ సంఘానికి నిరీక్షణ లేని ప్రజల వల్లే ఎందుకు ఏడుస్తారు మీరు ఈ వ్యక్తి గురించి రక్షణ పొందిన వాడు చనిపోయిండు ప్రభు చింతకు పోయిండు ఎందుకు అనే గురించి బాధపడుతున్నారు అని చెప్తున్నాడు కాబట్టి నిరీక్షణ లేని ప్రజలాగా ఏడవడానికి మీ లేదు ఎందుకంటే నీగా మీకు మర్మం చెప్తున్నాను ఇది అది క్రీస్ నిద్రించిన వాడిని ప్రభు తన వెంట పెట్టుకొని వచ్చును దాని తర్వాత రకరకాల విషయాలు మనం చూస్తాం ఆర్భాటంతోను ప్రధనదూత శబ్దంతోను దేవుని పూరతోను బహు గంభీరమైన శబ్దాలు అసి ఊహిస్తేనే ఒళ్ళు జల్దరిస్థితి షీక్ అయిపోతుంది బాడీ అంతా ఎక్కడ ఆయన లోకాలకు అడుగు ఉరుములు మెరుపులు భూకంపాలు శబ్దాలు ఉంటాయి పెద్ద ఆర్భాటం అది ఆ ఆర్బాటానికి మనుషులు కొట్టుకొని రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతుంటారు అంతా పవర్ఫుల్ ఉంటుంది మోసే సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఉరుములు మెరుపులు వచ్చినాయి భయపడిపోయిండి ఆయన ఆ శబ్దాలకు దేవుడు దిగొస్తుంటే ఆయన ఆయన ఆయన రాకడా అట్లా ఉంటదన్నట్టు ఉరుములు మెరుపులతో చీనాయపురతం మీద ఆయన ఉరుములు మెరుపులు వచ్చినాయి భూమి కంపించిందని అక్కడ వాక్యాలు కాబట్టి అన్ని లోకంలోకి రావాలంటే ఆర్పాటం కాబట్టి ఈ యొక్క ధూపవేదిక ప్రార్థన జీవితానికి సాదృశ్యం నీ ప్రార్థనలు ప్రభు చెంతకు వెళ్ళాలా దేవదూతలు మీ ఇంట్లో అడుగు పెట్టాలా ప్రతిరోజు నాకు అనుభవం నేను చెప్పిన గతంలో మీకు ఎన్నిసార్లు అరకాల శబ్దాలు నేను విన్నను వాళ్ళు పాటలు పాడడం నేను విన్నాను గంభీరమైన కొన్ని లక్షలాది కోట్లాది మనుషులు పాటలు పాడితే ఎట్లుంటాయో అవి నేను విన్నాను చెబులార ఇవి సాధ్యం నేను చెప్తున్నా ఇవన్నీ సాధ్యం ఏమంటే ఈ మోడర్న్ లైఫ్ లో మీరు వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ ఒక్కసారి మీరు ఆ మార్డర్న్ లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక రహస్య స్థలంలో ప్రార్థన చేసుకొని చేయడం స్టార్ట్ చేయండి ఇవన్నీ మీకు అనుభవాలు జరుగుతాయి ఆయన పరిశుద్ధ పర్వతం మీదికి నువ్వు ఎదగాల ఎక్కాలా ఆరోణం కావాలను ప్రభ నాకు ఆ అనుభవం ఈ ప్రభు అన్న ప్రార్థనకి అవసరం కాబట్టి ఎట్లా ప్రార్థించాలో మనము మన ప్రభు నుంచి నేర్చుకుంటున్నాం ప్రభ్వ మీరు నాకు ఇచ్చిన వారిని నేను ఎవరిని పోగొట్టుకోలే అన్నాడు నువ్వు కూడా అంతే నీ సేవలో నీకు ఇచ్చిన వారిని నువ్వు ఎవరిని పోగొట్టుకోవద్దు అన్నిటినీ సహించాలి అన్నిటినీ భరించాలా ఎవరిని కించపరచద్దు ఎవరి గురించి తప్పుగా మాట్లాడద్దు వాళ్ళని బలపరుస్తూ ఉండాలా వాళ్ళలోనే ద్వేషం వస్తూ ఉంటుంది అయిన కానీ సహించాలా ప్రేమించాలా సమాధాన పడల్లా మనమంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన ఇందాకనే చెప్పిండు పదిహేడవ అధ్యాయంలో ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని అవును మనల్ని ద్వేషిస్తుంది నువ్వు సహాయం చేసిన నిన్ను ద్వేషిస్తాడు నీ దగ్గర అన్నం తిన్నవాడే నీకు వ్యతిరేకమవుతా ఉంటాడు తావిదన్నాడు కదా నా సొంత నన్ను తనలానికి లేచిండి అంటాడు కాబట్టి ఇవన్నీ నెరవేరాల మనం ఇవి నెరవేరినప్పుడు మనం ఏంటంటే ఈ వాక్యం నెరవేరిందనేసి సంతోషించాలి కానీ వాడు నన్ను తిట్టిండి వాడు కొట్టిండి వాడు గురించి చెడ్డగా మాట్లాడిండి అని ఈ వాక్యం నెరవేరింది అంటే ఏసులో చెప్పిన మాటలన్నీ నా జీవితం నెరవేరుతున్నాయని నువ్వు సంతోషించాలి కాబట్టి ఆయన ప్రధాన యాజకుడి ఉండి ఇవన్నీ చేసిండు ప్రార్థన అనేది కాబట్టి ఆయన ఎప్పటికీ మన పక్షంగా ఉండి మన కొరకు ప్రార్థన చేస్తున్న మనం ఇందాక చూస్తున్నాం ఏపీ అయితే మనం కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళ పేతురు మొదటి రాష్ట్ర మొదటి పత్రికలో రెండవ అధ్యయనత దర్శనం చూపిస్తుండే కాబట్టి మనం కూడా ఏ రీతిగా ప్రార్థించాలా అన్న విషయాన్ని పౌలు కొన్ని చూపించేస్తే దాన్ని మనం ముగించుకుంటాం ఏంటంటే నిర్గమ్మ కాండం ప ముప్పై ఉదయం పూట సాయంత్రం పూట ధూపం వేయాలా కానీ క్రొత్త పౌలు చెప్పిన సలహాలు చూడండి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం చదవండి త్వరగా వాక్యాన్ని ముగిస్తా నేను స్వతంత్రుడైన మీలో ప్రతి పద్దెనిమిది వచ్చిన మొన్న అవును బ్రదర్ ఆత్మ ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకువగా ఉండు మెలుకువగా ఉండాలా విజ్ఞాపన ప్రార్థన చేయాలా ఎవరి పరిశుద్ధుల కొరకు ప్రతి కొరకు ఎప్పుడు చేయాలా ఫస్ట్ చూడు బ్రదర్ ఎనిమిది పద్దెనిమిది మొదటి భాగం ఆత్మ వలన ఆత్మాభిషేకం ఆత్మ వలన ప్రతి ప్రతి సమయం ఇప్పుడు చెప్పండి ప్రతి సమయం అంటే ఉదయం సాయంత్రమేనా అన్ని వేళల ప్రతి సమయం కాబట్టి కృత వస్తే ధూపము ఇరవై గంటలు వేయాలా నీ ప్రార్థన ఇరవై గంటలు ఉండాలా దివారాత్రంలో ఉండాలా తర్వాత మొదటి తిమ్మతి రాష్ట్ర రెండవ ధ్యానంలో పౌలు హెచ్చరిస్తున్నాడు చూడండి మొదటి వస్త్రం నుంచి మనము సంపూర్ణ వ్యక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను నేను చేస్తాను ప్రతిరోజు ప్రతి గురించి ప్రార్థన చేస్తా ప్రపంచంలో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు కేవలం కేబీపీఎం బ్రదర్సే కాదు కేవలం జీవోఎం బ్రదర్సే కాదు కుటుంబాలే కావు కుటుంబాల గురించి జీవోఎం కుటుంబాల గురించి నా సొంత కుటుంబం గురించి నా బంధుమిత్రుల కుటుంబాల గురించి ప్రపంచంలో సేవకుల గురించి వారి కుటుంబాల గురించి మా దేశస్తుల గురించి అందరి గురించి పేరు పేర్లు తీసుకొని ప్రేరు చేస్తా సహకార్మికుల గురించి ఇరుగు వారి గురించి బంధువుల గురించి ఒక్క గురించి నేను ప్రార్థన చేస్తా ఇది నేను పాటిస్తున్నా మొదటి తి మొదటి రాసిన అందుకే నా ప్రార్థనలు దీర్ఘంగా ఉంటాయి చాలా టైం పోతా ఉంటాయి సరే కొన్నిసార్లు సమయం సరిపోదు పొద్దున పూట అందుకే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాకు ఇప్పుడు ప్రేయర్ కానీ ఎప్పుడైతే బస్ ఎక్కుతానో బస్ నాన్ స్టాప్ భాషలో ప్రేయర్ చేసుకుంటూనే పోతాం వన్ అండ్ హాఫ్ అవర్స్ అదే రీతిగా సాయంత్రం వస్తప్పుడు మళ్ళా మనతో పాటు కూర్చున్నప్పుడు ఇప్పుడు అర్థంలో మళ్ళా ఫ్యామిలీ ప్రేయర్స్ వ్యక్తిగతంగా మళ్ళా రాత్రి మేల్కొస్తే వ్యక్తిగతంగా ఒకటి చేసుకుంటా ఉంటారు ఈ అనుభవం ఉంటేనే కానీ నువ్వు పర్లోకపు దర్శనాలు పర్లోకపు ఆ ఆత్మీయ ప్రపంచాలలో నువ్వు అడుగుపెట్టలేవు కాబట్టి చివరికి ఒక వాక్యం చూపిస్తున్నా నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలా మొదటి తెసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం బహు ప్రాముఖ్యమైనది నాకు ఆర్ష బహు ఆశ కలిగిన వాక్యం ఇది ఎడ తెగ కాబట్టి ఎడ తెగక అంటే గ్యాప్ ఇవ్వద్దు అంటున్నాడు చెప్పండి ఏ రోజైనా చేసినమా ఈ వాక్యాలు మనల్ని చిక్కించుకుంటున్నాయి ఈరోజు ఏ రోజైనా చేసినామా గ్యాప్ ఇవ్వకుండా నేను మీకు ఎన్నిసార్లు చెప్పినాను నాకు ఏ రోజైనా హాలిడే దొరికితే సిక్స్ టు అవర్స్ నాన్ స్టాప్ ఉంటా నేను లో బైబిల్ స్టడీలో నా వ్యక్తిగత బైబిల్ స్టడీలో ఎక్కడ సేవ ఎక్కడ లేదంటే సేవ ఇంటనే చేసుకుంటా నేను సేవ దేవుని సేవ అన్ని వాక్యాలు ప్రిపేర్ అయిపోతా అన్ని నోట్స్లు రాసి పెట్టేసుకుంటా ఒక టూ త్రీ సెర్మన్స్ రెడీ చేసి పెట్టేసుకుంటా టైం దక్కితే ఎప్పటి నుంచో మిగిలిపోయినాయి అన్ని టాపిక్స్ అన్ని నేను కంప్లీట్ చేసుకుంటా ప్రతి దశలో మనం రెడీ ఎడ తెగక ప్రార్థించగలవా నువ్వు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి కొన్ని అంశాల గురించి ప్రార్థిస్తూనే ఉన్నా ఎడ తెగక ఇదిన ఈ ప్రార్థన జీవితము ఆ రీతిగా ఉండాలని ప్రభు సన్నిధిలో అందరినీ కోరుకుంటున్నాను ప్రార్థిస్తాం పరిశుద్ధుల తండ్రి వదనాలైన తూప సంబంధించిన విషయాలు బహుదీరంగా మీరు మాకు కేవలం ప్రార్థనా జీవితము బైబిల్ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే జీవితం అని చేస్తున్నారు మంచి విత్తనాలు నూర్చబడి కళ్ళంలో భద్రపరచబడతాయి పనికిరాని లొట్ట విత్తనాలు టాలు అంటారు అవన్నీ బయట పారవేసి కాల్చివేయబడతాయని మీరు చెప్తున్నారు నాయన కళ్ళం బయట మేమంతా కళ్ళం లోపల నల చివరి వరు అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అందరికీ ఈ మందిరానికి సంబంధించిన విషయాలు ఇంకా మరి ఎన్నో ఉన్నాయి ప్రభావ అవన్నిటిని ఒక దినం చూస్తాము మరోసారి ఇంకోసారి అవకాశం ఉంటే కూడా చూస్తాం ప్రభు మీకు చిత్తాన్ని సరగానే వాటిని చూపించి నడిపించమని ఏసు క్రీస్తు పరిశోధన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం ఏమండి మన ప్రభు అయిన ఏసు కృష్ణ కృప సమాధానం నడిపింపుడు మనందరికీ సదాకాలంతో ఇంటును గాక్క ఆ మేన్